ఓకే అండి ప్రార్థన చేద్దాం ఎస్ అవుతాం ప్రభు పరిశుద్ధ ఏసే కృప కన్నికర దేవ రాజుల రాజుల ప్రభుల ప్రభు దేవాది దేవ ఏసే ప్రభు మా దేవ మా రక్షణ మీకు ఎంతో లెక్కలింది వందనాలు ప్రభావం ప్రభా ఆ ప్రార్థనలో కూడి ఉన్నాం ప్రభా ఆన్లైన్ ప్రార్థనలో మీరు దిగండి ప్రభా ఆన్లైన్ ప్రార్థన ద్వారా ప్రభా మీరు మహింపొందండి ఏసే మీకు వందనాలు ప్రభా అద్భుతంగా మీరు మాట్లాడండి ప్రభావ మీరు మాట్లాడే దేవుడు ప్రభా సర్వశక్తి సంపన్నుడు ప్రభా ఆకాశాన్ని భూమిని సృజించిన మహా గొప్ప దేవుడు వేసే మీకు వందనాల ప్రభా ఎస మైమగల దేవ మీ బంగారు పాదలకు లెక్కలేని వందనాల ప్రభావ మీ యొక్క వాక్యాన్ని చేతమవుతో మాట్లాడని ప్రభ ప్రభా బలపరచండి ప్రభ మీలాక్కడికి సంబంధించిన ప్రభా సూచనలు ప్రభావ మాకు తెలియజేయండి వేసే ప్రభా అనేకలన్నీ మేము తెలియజేయపరచాలా సిద్ధపరచాలా ప్రభా మీ తట్టు తిరిగేలా చేయాలా ఆత్మకార్యం మీరు మీ నామంకి మహిమ తెచ్చుకొని మీరే తోడుగా నీడగా ఉండమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామామనం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ మేన్ ఆ మేన్ బ్రదర్ నేను పాట పాడుతున్నాను పాట పాడు తర్వాత మనది బ్రదర్ మనకి వాక్యం చెప్తారు ఏ పాటిదానంతగా హెచ్చించుటకు నేనెంతటి దానయా నాపై కృప చూపుటకు ఏ పాటిదానయా నెంతగా హెచ్చించుటకు నేనెంతటి దానయ నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటిదానయా నెంతగా హెచ్చించుటకు నేనెంతటి దానయ్యా నాపై కృప చూపుటకు ఏ పాటిదానయ్యా కష్టాల కడలిలో కన్నీటిలోయలలో నాతోడు నిలిచావు నన్నా ధరించావు కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో తోడు నిలిచావు నన్నా ధరించావు అందరు నను విడచిన నను విడువని ఏసయ్యా విడువను ఎడబాయనని నాతోడై నిలచితివా ప్రేమించే మయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగలదేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటిదానయ్యా నన్నంతగా హెచ్చించుటకు నేనెంతటి దానయ్య నాపై కృప చూపుటకు ఏ పాటిదానయ్య నీ ప్రేమను మరువలేనయ్య నీ సాక్షిగా బ్రతికెదనే సయ్య నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంత నీ ప్రేమను మరువలేనయ్య నీ సాక్షిగా బ్రతికెదనే సయ్య నేనుందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంత నేనుందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా నీవిచ్చిన జీవముకై స్తోత్రము ఏ ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటిదానయ్య నింతగా హెచ్చించుటకు నేనె టిదానయ్య నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృప గలదేవా నీ కృపకు సాటి ఏది ఏ పాటిదానయ్యా నన్నింతగా హెచ్చించుటకు నేనంతటి దానయ్య నాపై కృప చూపుటకు ఏ పాటిదానయ్యూ అలలుయా వాక్యం స్టార్ట్ చేయండి మీరు చెప్పండి ఇంకా వినబడుతుంది అన్న వైస్పిస్తుంది బ్రదర్ శుభ మిశ్వ ప్రభా పర్శున దేవ ఈ దినం మీరు కాచి కాపాడి చిన్న విశ్వ ప్రభావానిస్తారు ఈ దినం ఎంతమంది చూడలేకున్నారు వాక్యంతో మీరు మాట్లాడండి మా జీవితం సరిగ్గా చేయని మీ అంగీకారిక తయారు చేయని పరిశుతాత్మించని పరిశుద్ధాత్మ సాధించని మా సబ్బుద్ధి తొలగించి మా తలంపు తొలగి మీ బుద్ధి మీ జ్ఞానంతో వాక్యం నిర్మాగ గుడే రాసాలని తెలియచండి ముఖ్యంగా మా ఆత్మీనే తెలివండి అలలియా వాక్యంలో బలపడాలా అలలియ మీరే బలం కదా వాక్యమే బలం కనుక మీరే సరస్సు నడిపించి ఆటగాదే కల్చిన్ ఫిఫ్టీన్ వర్డ్స్ మార్క్స్ వార్త ఫస్ట్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్డ్స్ కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించు గలి లేకు వచ్చను అలా ఇక్కడ చూస్తే ఏమంటుడు మన ప్రభు కుమారుగా ఉన్న ఏం చేస్తుడు మన చదువుకి కాలము సంపూర్ణమై ఉన్నది కాల సంపూర్ణమైంది రక్షణ రక్షణ కోసం కాలం సంపూర్ణమైంది రక్షణ సిద్ధమైంది ఇప్పుడు కాలం సంపూర్ణమైంది ఏమంటుంది ఇక్కడ ప్రభు దేవుని రాజ్యము సమీపించి ఉన్నది ఓ దేవుని రాజ్యం సమీపించింది కనుక దేవుని రాజ్యం అంటే దేవుని వెళ్ళేలే కనుక దేవుని రాజ్యం సమీపించింది ఆయననే సమీప రాజు కదా సమీపించింది కనుక ఇంకేమంటాడు మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచ్చు ఓ మారు నమ్ముడి సువార్థ అని చెబుతూ గలీలో తిరిగి వచ్చిన గలీలే కదా దేవుని సువార్త ప్రకటించుతూ గలీలేకు వచ్చను దేవుని స్వార్థ ప్రకటించు గలీలో వచ్చిన దేవుడు అంటే కదా అలా ఏసు ప్రభు కుమారున్నాడు ఇక్కడ ఏమంటాడు దేవుని స్వార్థ ఆయన చెప్తేనే నమ్ముడు చెప్తుడు ఇక్కడ అలా ఎందు అంటే అందరు దేవుని యొక్క రాజ్యంలో రావాలా ఆయన బిడ్డనే రాజ్యాలు కదా కదా రాజ్యం ఇక్కడ లేదు మీ మధ్యతో నుంచి చెప్పను నమ్మడి ఇది ఈ నమ్మితేనే నీకు రక్షణ లేకు నమ్మకుంటే నీకు రక్షణ కదా నమ్మి బాత్రూమ్ తీసుకోవడం రక్షింపబడు నమ్మవారి శిక్ష విధింపును అలా ఇక్కడ అక్కడ మనతో వెళ్ళిపోయిన నుంచి పోతే ఓకే బ్రదర్ మీరు ఏదన్నా చదవమనే చెప్తే నేను చదువుతాను బ్రదర్ మిగతాది నేను ఇంకా ఇస్తా ఉంటాను ఆయన గలీలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సీమోను సహోదరుడుగు ఆంధ్రేయు సముద్రంలో వలవేయట చూచను వారు జాలరులు అక్కడ ప్రభు పోయిందంట వాళ్ళ ఆకేషన్ట వాళ్ళు ఏం చేస్తున్నట సీమోను మన అందరియా అక్కడ ఆ సముద్ర దరికరా కూర్చుకొని వాళ్ళు ఏం చేస్తున్నట ఆ చేపలు పడుతున్నట వాళ్ళ వేసి చేపలు పడుతున్నట ప్రభు దృష్టి వాళ్ళ పడి వాళ్ళ మీద పడి జాలర్ అంట వాళ్ళు ఈ లోకంలో చేపలు పట్టే వాళ్ళు జాలర్ దానిలో చూస్తే సీమోన్ ఎక్కువ చదువు వ్యక్తి అయినా ఎక్కువ చదువురాని వ్యక్తి ఈ లోకం వ్యక్తి అప్పుడు ప్రభు వాళ్ళకి చూసి ఏమంటాడు అక్కడ వేస్తూ నా వెంబడి రా మిమ్మను మనుషులను పట్టు జాలరులుగా చేసేదని వారితో చెప్పాను అలా వెంటనే ఏసు చెప్పిన నా ఇంట రాలండి మీరు ఈ లోకంలో చాపరవుతుంది మీకు మనుషులు పట్టి జాల తయారు చేస్తానని వారితో చెప్తే వాళ్ళు ఏం ఆలోచించారంట వెంటనే విడిచి వెంటనే ఆయన వాకు అంటే విజేత చూపించి వెంటనే ఆయన ఎంట వచ్చేసినంట అలా చెప్పండి ఇక్కడ చూస్తే ప్రభు మనకు మనకు రక్షణ ఇచ్చి కలవలసిలలో మన పాపం శాపం రోగాలు భరించి మూడో తీరం దక్కి మనకు మనకు ప్రభు మన పిలుపు ఏంది అని ఇక్కడ గుర్తుపట్టాల ఆయన ఆకర్షించకుండా ఎవరు రాలేదు ఎటీసీ కంటిన్యూ ముదే ముందు ఆయన ఆకర్షిస్తే ఆయన పట్టుకుంటే ఆయన ఇడబడు ఎత్త ఇడబడు అంటే అపోస్త కారంలో చూపిస్తాను అపోస్త కారణం తొమ్మిది అదే అపోస్తుల కార్యం తొమ్మిదిలో ఎంత ఫస్ట్ నుంచి చదువు సవులను ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటేను హత్య చేయుటను తన మనలు సవులు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటేను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని ఎద్దకు వెళ్ళి ఈ మార్గం అందున్న పురుషులనైనను స్త్రీలనైనాను వారిని బంధించి ఎరుషలే ఎరుషలు తీసుకొని వచ్చుటకు దమస్కులోని లోని వారికి ప్రతి పత్రికలు ఇమ్మని అడిగాను అలా ఈ సౌలు ఒక యాదగిరి బలమైన సాధగా వాడబడుతున్నాడు ఈ సౌలు ఒక యాదగిరి బలంగా వాడుతున్నాడు అంటే తన శిష్యులకు ఏం చేస్తు హింస పెడుతుండ్రు సంఘం అంటే బెదిరించి అక్కడ అధికారుల దగ్గర పోయి ఒక అధికారం తీసుకొని అక్కడ పోయినంట అక్కడ అక్కడ ఒక మన చూస్తే ఈ సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటైన హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని ఈ మార్గం అందున్న పురుషులనైనా స్త్రీలనైను కనుగొని ఎడల వారిని బంధించిన తీసుకొని వచ్చుటకు దమస్కు లోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను దమస్సులో వాళ్ళు పత్రికలు ఇమ్మని అడిగాను అధికారం తీసుకొని పోతుండు అలా ఈ లోకంలోక వాళ్ళ చేతిలో వాళ్ళబడుతున ఇవాళ్ళు సౌలు అతడు ప్రయాణం చేయొచ్చు ధమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను అసలు ఈయన ఆసక్తి ఉంది ఇలా సౌలు దేవుడు ఒక్కటేని ఆసక్తి ఉంది కనుక వీళ్ళు వేరొక మార్గంలో చెప్తుండని వేరే అర్థం చేయకుండా వాళ్ళందరినీ హింస పెట్టి చంపుతుండు స్టఫన్ మీద సంపించుండు అక్కడ ఉండే అక్కడ అక్కడ చంపించి బాగా బాధపడుతుంటే ఆ అధికారం తీసుకొని పోతుండే ధమాస మార్గంలో పోతుండే ఒక కథా వెలుగు ఆయన మీద ప్రకాశించిందంట జీవితం అక్కడ అవును ఆకస్మాత్ ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను అప్పుడు అతను నేల మీద పడి సౌలా సౌల నీవెలా నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరము పలుగుట వినేను నేను అసలు చూడండి ఆ వెలుగు ముంగట ఏటీసీ ఉండగా వ్యక్తి నిలవలేదు అలాగ అంటే పాపం ఉండవాడు వెలుగులో ఆ ఉంటే నిలవలేదు వెంటనే వెలుగుకి ఏమైనా ఆ సౌలు పడిపోయినంట వెంటనే వెంటనే పడిపోయినాక అప్పుడు ఒక స్థిరం స్థిరం నిలబడుతుంది మన ప్రభుత్వం సౌలా సౌలా నన్ను ఎందుకు ఇస్తున్నావు అని చెప్తున్నాడు అక్కడ ప్రభు ప్రభువాన్ని వివడమని అతడు అడగగా ఆయన నేను నీవు హింసించున్న ఏసును నువ్వు హింసించిన ఏ అని చెప్పిన అంట అహలు ఆ ప్రభువాని వచ్చింది నాకు ఈ సౌలు చానా క్లేవర్ వ్యక్తి చాలా ఈ లోకంలో జ్ఞానం వ్యక్తి ఇలా మంచిగా వ్యక్తి మా అక్క అక్కడ చెప్తున్నాను హింస ఏ అని చెప్తున్నాను ఇంకా తర్వాత ఏమంటాడు లేచి పట్టణంలోనికి వెళ్ళము అక్కడ నువ్వు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడినని చెప్పాను లేచి నువ్వు అక్కడ పట్నంలో పౌరునికి ఏం చేయాలా అక్కడ తెలియజేయనను సౌలుతో చెప్తుండ్రు ఇక్కడ అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్థరం వినిరు కానీ చూడక మౌనులై నిలవబడేరి అలా అక్కడ ప్రయాణం ఇంకా సౌలు ఏంటంటే ఇంకా శిష్యులు ఉన్నారు వాళ్ళు మౌనంగా ఉండి నిలబడి అప్పుడు సౌలుకు తీసుకోబోతు మార్గంలో తీసుకోబోతు ఆయన గుడితరం కలిగింది చేపట్టి తీసుకోబోతుండ్రు అక్కడ కింద చూస్తాం మనం చూస్తాం సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయింది కనుక వారు అతను చెయ్యి పట్టుకుని దమస్కులోనికి నడిపించరు దమస్కులో నడిపించి ముందుగా ఏం చేసిన అధికారం తీసుకొని సంగమంతా పాడేస్తాను అధికారం తీసుకొని పోతుంది ఈ లోకమైన అధికారం ఈ సౌలు బలమైన సాధ ఈ లోకంలో కానీ ప్రభు చూసినాడు ప్రభు చూసినాడు ఈయనకు ఆసక్తి బాగుంది ఈయనకు అలా అది ఈయన బాగుంది కనుక పౌలు పౌలుకసారి ఏం చూస్తున్నావు అక్కడ నేను అక్కడ మాట తెలిపరిచని సౌలభ్యం చెప్పనాక ఇంకేం జరిగింది అక్కడ అతడు మూడు దినములు చూపు లేక అన్నపానం లేమి పుచ్చుకోనకు ఉండెను అలా మూడు దినం అన్నపానం లేకుండా పుచ్చుకొని ఉండి ఏం చేస్తున్నట ఉపాసం ఉండట ఎందుకంటే గుడితనంలో ఉండడు ఉపాసం చేస్తు ఏది అని దేవుడిని వెలుగు పట్టు నేను అనుకుంటా భయం వచ్చిందమ్మా ప్రార్థన చేస్తున్నాడు మూడు దినం అక్కడ అక్కడ ధమస్కంలో దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండేను అనన్య ఒక శిష్యుడు ఉండను అలా ఆయన ఒక ఈ శిష్యులు ఒక ఇంట్లో ఉన్నట్ట ఆయన ఆయన ఈ అనన్య మంచి భక్తుడు దేవుని ఒక భక్తుడు అనన్య కూర్చుని నుండి ఆయన ప్రార్థన కూర్చున్నాడు అనన్య అప్పుడు ప్రభు దర్శనం ముందు అని అతనిని పిలువగా అలా జూడు అండి మనమే ప్రార్థన కూర్చున్న ప్రభు మనతో అనేక ఇస్తాను మాట్లాడుతూనే ఎప్పుడు ఆత్మ పూర్గా ఉంటే మనం ఆత్మ పూర్వ ఉంటే ప్రార్థనలు ఉంటే అనేక సంస్థలు దేవుడు చూపిస్తూనే ఉంటాడు మనం పేతుల విషయంలో చూస్తాం కదా అపోస్త కాలంలో పేతులు బాగా ఆకలి ఉంటే ఆ మేడ గడి మీద ఎక్కి ప్రార్థన ఆరాధన కూర్చుంటే ఉంటే చేస్తుంటే ఒక దుబ్బట్ట మన ఒక పాత్ర వేసి చింగి వస్తుంది దర్శనం చూస్తాడు ఇక్కడ ఈ అనన్యాకు దేవుడు మాట్లాడుతూ దర్శనం ఇచ్చి మాట్లాడుతాడు ఇంకా అతడు ప్రభువా ఇదిగో నేనున్నాన నేను మనం మీ చెప్పాలా ప్రభు మాట్లాడితే పేరు పెట్టి పిలుస్తాడు మనం మీ చెప్పాలా ప్రభా నేను నేనున్నాను అని చెప్పాలా మనం అంటే విజయతో చూపడం నేను ప్రభా అని చెప్తున్నా నేను అందుకు ప్రభు లేచి తిన్నదన తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యువద అని వాణ్ణి ఎంట సౌలు అని వానికి కొరకు విచారించము ఇదిగో అతడు ప్రార్థన అతడు అననియా అన్న అనున్న ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులున్నట్టు చూసి ఉన్నాడని చెప్పాను అది అంటే సౌలుకు దర్శనం ఇచ్చినేమో నేను కూడా సౌలుగు ముందనేది చెప్తున్నాడు అక్కడ పో పట్నంలో పో యూదా ఒక జగన్ ఉన్నాడు ఆయన అతను ప్రార్థన చేస్తున్నాడు పోయి దర్శ ఆయనకు ఆయన విచారించమంటాడు ఆయన కోసం అయితే వెంటనే అనే ఇక్కడ అందుకు అననీయ ప్రభు ఈ మనుష్యుడు ఎరుశలంలో నీ పరిశుద్ధులకు ఎంత కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని అసలు ఆ ప్రభుత్వం అననీయ మాట్లాడుతూ ప్రభు ఈయన మన ఎరుశలంలో ఇంతమందికి కీడు చేసిన ఇంటిని అని ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నాడు ఈయన ఎంతో మంది తన మార్గలు పోయే వరకు ఎంతో కీడు చేసాడు అలా చేస్తే ఇంటిని ప్రభు అని అనయ్య ప్రభుత్వం మాట్లాడుతూ ప్రభుయ మాట్లాడే ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బాధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చను చను ప్రధాన యాదకుల అధికారంలో ఇలా బలంగా సాధంగా ఈ లోకంలో అలాగే యాదకులు అంటే మన ఈ లోకంలో చూస్తే తేలిపి అలా ఆయన చేతిలో ఈ సౌలు వాడబడుతున్నాడు అధికారం తీసుకొని ఇక్కడ ఇక్కడ వచ్చినాడు ఇసు పెడతానికి వచ్చినాడు అక్కడ ప్రభుత్వం ప్రభుత్వం ఈ అననీయ చెప్తున్నాడు అప్పుడు ప్రభు అక్కడ బ్రదర్ ప్రభు ఏమంటాడు అక్కడ అనన్య చెప్పుడు ఇక్కడ ప్రభు అతడు నీ నామమును బట్టి ప్రార్థన చే వారందరినీ బాధించుటకు అతడు ప్రధాన యాజకుల అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను పద్యాధికారం నుంచి ఉత్తరం బాధించి ఉత్తరం ఇచ్చి ఉన్నానని అనన్య చెప్పాను ఇంకా అందుకు ప్రభు నీవు వెళ్ళుము అన్ని ఎదుటను రాజుల ఎదుటను ఇస్రాయిల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునే సాధనై సాధనమై ఉన్నాడు మూడు చెప్తున్నా కదా ప్రభు అన్ని జను ఇంకా అన్ని జను ఇరాలు ఏంట ఇంకా రాజుల ఎదుటను రాజుల అందరు ఈ లోకమైన రాజులు వాళ్ళేట బలమైన సాధనంగా నేను వార వారత నేను నేను ఏర్పరచుకున్నా చెప్తున్నాడు అక్కడ నేను ఇతడు నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపాలనో నేను ఇతనికి చూపుదన్ని అతనితో చెప్పాను అలా అలియా ఇంత సంఘంకు శ్రమలు అనిపించిన కదా ఇంత శ్రమాలు నేను చూపిస్తానని చెప్తాడు అలా అలియా ఈ ఈ సౌలు మన ప్రభు ఎంత శ్రమ ఒక్కసారి ఋషి తగినంటే ఒక్క వెలుగు చేసి ముందే సాగిపోయినాడు ఈ పౌలు ఇంకా ఎప్పుడు చూడాలే అలా అలియా ఇప్పుడు చూద్దాం మనం అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతుల నుంచి సౌల సహోదరుడా నువ్వు వచ్చిన నువ్వు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన ఏసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపుబడినట్లు అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసము పొందెను తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను ఏం చేస్తున్నా అనన్యన్య చెప్తున్నా అక్కడ సౌల సహోదరుడైన నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయినకు అని చెప్తున్నాడు ఇప్పుడు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసము పొందాను తర్వాత ఆహారము పుచ్చుకొని బలపడేను బలపడను అలా ఆహారం తీసుకొని మూడు దినాలు అమ్మలం చేస్తున్నాడు ఆయన ఉపాసం ప్రార్థన ఉపాస ప్రార్థన అంటే ఏంటంటే మనకు మారు మనుషులు రావాలా దేవునికి చాలా తెలుసుకోవాలా దానికోసం మనం ఉపాసం ఉండాలా అలలియా చెప్పండి ఇక్కడ చూస్తే ఆయన ఉపాసం ఎందు చేస్తున్నాడు పశ్చాత్తాపడినడు అనే వచ్చి ప్రార్థన చేస్తే ఆయనకి ఏమైంది ఆ పొరలు పై మళ్ళా చూపు వచ్చిందంట అంటే ఏం చీకటి నుంచి వెలుగుగా మార్చబడ్డాడు చీకటి నుంచి ఆ సావులు చీకటి నుంచి పౌలుగా ఇక్కడ మార్చబడ్డాడు ఇక్కడ చూద్దాం మళ్ళా ఈ పావులు నుంచి ఇక్కడ ఇంకా పిమ్మట అతడు ధమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండేను ధను కొన్ని శిష్యులతో దినములుండెను వెంటనే సమాజ మందిరంలో ఏసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించు వచ్చాను అలలియ ఏం చేస్తు అలసే యేసు ప్రభు హింసే వాళ్ళను చూసి మళ్ళా యేసు ప్రభు సాక్షిగా ఉండి ఏసే దేవుడు నిజమని ఆయన ప్రకటించనుంటే వాళ్ళందరూ ఆశ్చర్యపడినట్ట కలవరం వచ్చినట పాదం పొందినట వాళ్ళు ఈయన ఇంత అని చెప్తున్నట్టు అక్కడ జూడు కింద ఉంటాయి బ్రదర్ ఆ ఉంది బ్రదర్ వినిన వారందరూ విభ్రాంతి నుండి ఎరుసలంలో ఈ నామమును బట్టి ప్రార్థన చేయువారిని నాశనం చేసిన వాడతడే కడ కదా వారిని బంధించి ప్రధాన యాజకుల ఎద్దుకు కొనిపోవటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొని ఇంకా ఇంకా వాళ్ళు గుర్తుపడుతున్నారు ఇక్కడవి వచ్చిన ఇంకా బంధితాన్ని ఇక్కడ వచ్చిన చెప్తున్నా వాళ్ళు అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఏనే క్రీస్తు అని రుజువు పరుచు దమస్కులో కాపరం ఉన్న ఈ కలవరపరచను మెయిన్ అలా ఎక్కువగా మనం బలపడాలా వాక్యంలో ప్రార్థన ఆదరణ సేవలు ఎక్కువగా బలపడి ఏం దేవుని కోసం మనం ప్రకటించే వాళ్ళు అందరు కలవరపతి లోకమున భూలకం తొలగిందే శక్తి దేవుడు మన పక్షంగా కారం చేస్తాడు అలా ఎక్కువగా బలపడిందంట ఆయన సౌలు ఎక్కువగా శిష్యులతో బలపడిందంట అలలియ ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళను ఎక్కువ బలపడుతున్నారు దేవేవుడు ఎక్కడ నడిపిస్తూ తెలియలేదు దానికోసం కనిపెట్టుకుని ఉండాలి ఇంకేమంటాడు అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతన్ని చంప చంపన చంపనాలోచింపగా వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చును వారు అతని చదవాలని బగలు ద్వారముల యొక్క కాచుకొని చూడరి వెంటనే నేను సంపాదన చూసే ఆలోచన తెలిసిపోయినట్టు ఆ సంపాదన చూసిన శిష్యులు ఏం చేస్తున్నారు సౌలుకు ఇప్పుడు కనుక అతని శిష్యులు రాత్రి వేళ అతన్ని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడగుండ అతన్ని కిందకి దింపిరి అతడు ఎరుశలము నుంచి వచ్చి శిష్యులతో కలిసి కొనుటకు యత్నము చేసిన గాని అతడి శిష్యుడు నమ్మకం అందరూ అతనికి భయపడి అందరూ భయపడి ట్వంటీ నమ్మక భయపడి ఇంత ఇంత ఒక రిపే మారిపోయినాడు కదా ట్వంటీ ఫైవ్ ఒకటి మూయించి గనుక అతని శిష్యులు రాత్రి వేళ అతన్ని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడ అతని కిందకు దింపిరి అలా అలియా ఏం చేస్తుంటనే ఆశ్చర్యపడింది ఈయన మనకు మన కీడు చేసే వ్యక్తి ఎంటనే మారి ఈయన దేవునికి సుమ్ములబడి శిశులో కొంచెం అధ్యయనం వచ్చినట ఆయనకు తప్పించి రాత్రి వేళ ఆయన చేసిన గంపలు తీసి తప్పించినట అలా కానీ దేవుని యొక్క మార్గంలో ఉంటే దేవుడు ఏం చేస్తాడు ఇది శోధన వచ్చిన మన తప్పిస్తాడు మార్గం ఆయన చూపిస్తాడు మనం భయపడదు ఇక్కడ సౌలు చేసినంటే ఎక్కువ బలపరిచినడు అలా ఈ కాలంలో మనం బలపడాలా వాక్యంలో సేవలో ఆరాధన బలపడాలా మనం అలా బలపడి ఇతరులకు దేవుని ఒక స్వార్థ మంచి స్వార్థ చెప్పాల కాలం సమీపించింది ఏసు బ్రహ్మేశుడు దేవుని ఒక స్వార్థులు దేవుడు కనుక ఇక్కడ మనం జన ఆ క్లీసు స్వార్థ మనకు చెప్తుండే అనేకులు మారి దేవుని మయపరచరు దేవును చిన్న వాక్యం దీవించిగాక ఆ మీన్ ప్రార్థన చేయండి మీరు తర్వాత మేము అందరం సోదం ఎసు ప్రభా నా ఇంతవరకు వాక్యం ద్వారా మాట్లాడేసూ మన తని సౌలు నన్ని తండ్రి ఎసు చీకటి ఉండే వెలుగులో మీరు మార్చుకున్నాడు అలానియ నీ రెప్ప కాలంలో మీ కార్యం ఎట్లుంటుంది అనుకోలేని కార్యం ఎసువా నీ కార్యం పరిశోధని కార్యం అలా సౌలు జీతం చేస్తున్నాడు అద్భుత కార్యం చేస్తున్నాడు ఆయనకు అలలియా మీరు ఆకర్షణ మీ దగ్గర ఎవరు రానేశు ప్రభా అటిసి మీ ఆత్మీయంగా అలా నాది ఆత్మీయల వాక్యంలో మేము బలపడాలా అలాని ఆ కృపా భాగ్యం అందరికి దయచని మాకు దశని ఇంకా ఆత్మ ఎదగల అలాని మీ చేతిలో బలమంతి సాధగా తయారు చేయని సైతాంత లేవనెత్తండి సుప్రభ ఈ వాక్యంలో ప్రభ ఇంత స్వార్థ ప్రభా మన చెప్పిన వీధులకు కలువరేసిండ్రు ఈ కాలంలో ప్రభ అందరూ కలువబడాలా రక్షణ పొందాలా తలకిన దగ్గర చేయాలా ఆ రోజు అప్పస్సులు చేసిండ్రు ఈ రోజు మేమందరం చేయాలా సుప్రభ ఆ పరిశుధాత్మ నడిపి సహం మాకు దయచి మనిస్తున్న ప్రసమీన్ ఆమెన్ హలేతం ప్రభా పరిశుధర ఏసే కృపామయడా కనికరంగల దేవ దేవా రాజా ప్రభుల ప్రభు ఆ దేవాది దేవా మీకు వందనాలు ప్రభా దేవ మీరు వాక్యం చేతమ్మాతో మాట్లాడారు ప్రభా వాక్యాన్ని మా హృదయాలలో నీరు కట్టి ఫలింపు దయచేయండి ప్రభా హృపామయ దయామయ జీవంగల దేవా ఏసు ప్రభా మీకు వందనాలు ప్రభ మా జీవితాలను మీకు సమర్పించుకున్నాం ప్రభా ఏసే పరిశుధర కృపామయడా మీకు వందనాలు ప్రభా మీనామాన్ని స్మరించడానికి ప్రభా మీ నామాన్ని గణపరచడానికి ప్రభా మీ నామంని మహిమపరచడానికి ప్రభా మేము చేస్తున్న ప్రతి ఒక్క విషయంలో ప్రభా మీ నామంని స్థతిస్తూ గనపరుస్తూ ప్రభా మహిమపరుస్తూ ఉండాలా ప్రభా మీ నామం మహిమవర్ధమై ప్రభావం మేము శ్వాస తీసుకోవాలా శ్వాస వదలాలా అలాంటి ఆత్మ అభిషేకం అగ్ని అభిషేకం ప్రభా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా మీ యొక్క రాకండి వచ్చేంత వరకు ప్రభా ఈ తీర్మానం వదిలి మేము వెళ్ళిపోవడానికి వీలేదు ప్రభా ఎన్కాడుగా అస్సలు వేయడానికి వీలేదు ప్రభా మేము నడవాలా ఏసునామం ఎత్తుకోండి ప్రభా దేవా మీకు వందనాలు ప్రభా తీసుకున్న ఈ తీర్మానాన్ని ప్రభా బలంగా ముందుకు మీ ద్వారా నడిపించండి ప్రభా గొప్పదేవా కృపామ్మయడం మీకు వందనాలు ప్రభా మీరే ప్రతి ఒక్కరిని ప్రభా అభిషేకించండి తోడుగా నీడగా ఉండండి మీ సేవలో అభిషేకించి బలంగా వాడుకోండి ప్రభా పరిశుద్ధుడ కృపామ్మయడం మీకు వందనాలు ప్రభా ఎట్టి పరిస్థితుల్లో వెనక వేయడానికి వీలేదు ప్రభా అలాంటిది ఉంటే ప్రభా అది ఏసుక్రీస్తునామంలో మాకు దూరం అయిపోవురు గాక అలిలు యా కృపామయా పరిశుద్ధరా మీకు వందనాలు ప్రభా గొప్ప ఆత్మకార్యం మీరు జరిగించండి మీ నామం నీ ప్రభా మీ ముందుకు తీసుకెళ్లాలా ప్రభా మీకు వందనాలు ప్రభా మీరే అభిషేకించి ప్రతి ఒక్కరిని బలంగా వాడుకోండి ప్రభా ఈ వైరస్ నుంచి ప్రతి ఒక్కరికి విడుదల మీరు కలిగజేయండి ప్రభా అలిలు యా మీకు వందనాలు ప్రభా వారందరూ కూడా మోకరించాలా ప్రార్థన చేయాలా ప్రభా ప్రచత్తపడాలా ప్రభా విడుదల పొందాలా ఇసు క్రీస్తు నామంలో రక్షణ మార్గంలోకి రావాలా ప్రభా స్వస్థపరిచే యహోవా మీరే ప్రభా దేవ విరితనంగా వ్యాక్సిన్ జోలికి పోవడానికి వీలేదు ప్రభా మీరు గొప్ప దేవుడు స్వస్థపరిచే ఏహువా ఉన్నారని వాళ్ళు తెలుసుకోవాలా ప్రభా ఓ దేవా మీకు వందనాలు ప్రభా అత దేవ మీకు వందనాలు ప్రభా మీరు గొప్ప ఆత్మకార్యం జరిగించి మీ నామం ముందుకి నడిపించే బిడ్డల ప్రతి ఒక్కరిని మీరు తయారు చేయండి శివలు అభిషేకించండి ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభావ ఏసునామం నా ప్రాధాన్యం తండ్రి మహాపరిషుధుడా మహోన్నతుడా సర్వోన్నతుడా జీవం కలిగిన దేవ జీవాధిపతి అయిన ఏసయ్య నాయన వందనాలు ప్రభా నా తండ్రి నీకెంతో స్థుతులు స్తోత్రములు తండ్రి సర్వోన్నతుడా మహోన్నతుడ న్యాయాధిపతి అయిన నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా నా తండ్రి గడిచిన కాలం కాచి కాపాడినందుకు నీకు వందనాలు ప్రభా నాయన అనేకులు ప్రభా ఈ దినాన్ని చూడలేకపోయారు ప్రభా కానీ నువ్వు మమ్మల్ని సజీవ ఉంచినందుకు నీకు వందనాలు ప్రభా నీకు లెక్కించలేని వందనాలు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతలు ప్రభా నాయన తండ్రి కనికర కృపగలిగిన తండ్రి నీకు వందనాలు నీకు స్తుతులు స్తోత్రములు ప్రభావ సమస్త మహిమా ఘనతా ప్రభావములు నీకే ఏవేగములు కలుగును గాక హలె నా తండ్రి ఎస్ ఇదిగో ప్రభానయన తండ్రి ఈ మధ్యాహ్న కాలంలో ప్రభానయని ఈ ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ లో మేము పార్టిసిపేట్ చేస్తాం ప్రభాతం నీ యొక్క స్వరం ఇనే భాగ్యము ధన్యత మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి నా తండ్రి పాటల ద్వారా మీరు మహిమలందరు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభానయన మీకు వందనాలు ఇస్తాయా మీకు కృతజ్ఞతలు ప్రభాతండ్రి నాయన ఏదైతే ఆ వాక్యం మేము విన్నామో ప్రభానైనా వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకోవాలా ప్రభాన ఆయన ఆ వాక్యానుసారంగా మేము జీవించే జీవితం మాకు దయచేయండి ప్రభా నా తండ్రి అట్టి కృపను మాకు దయచేయండి తండ్రి ప్రభాతండ్రి ఈ రోజు వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభాతండ్రి నైనా చదువులేని వాళ్ళు ప్రభా చేపల పట్టే వాళ్ళు ప్రభా తండ్రి నీ వైపు ఆకర్షిపబడి ప్రభా వాళ్ళు ఎలా సేవ చేశారో మీరు మాతో మాట్లాడారు అలాగే ప్రభా తండ్రి చీకటిలో ఉండి ప్రభా తండ్రి నాయన తండ్రి సౌలు ఏం చేస్తున్నాడో తెలియని సౌలుకు ప్రభాతం తన చీకటి పొరలను మీరు తెంపి వెలుగులోకి నడిపించారు ప్రభాతండ్రి అనేకులు ఆశ్చర్య ఆశ్చర్యపోయే రకంగా ప్రభా నాయన మీరు పౌలను బలపరిచి నాయన మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు ప్రభాతండ్రి సౌలు ద్వారా అనేక సేవా సేవ చే మీరు కురపు చూపించారు ప్రభాతండ్రి నా తండ్రి మేము కూడా ప్రభా ఒకవేళ ఆత్మీయంగా ప్రభాతం మా కన్నులు చీకటిలో ఉంటే మేము చూకటిలో ఉంటే ప్రభా మేము ఈ రోజు వెలుగులోకి రావాలా ప్రభా ఈ వాక్యం ద్వారా ప్రభాతండ్రి మా కన్నుల్లో ఏదైతే ఉందో పాపం అనే పొరపోవాలా ప్రభాతం మీ యొక్క ప్రతి సత్యాన్ని మేము గ్రహించి చాలా మీ ప్రతి స్వరం మేము వినాలా ప్రభ వాక్యానుసారంగా జీవించే జీవితం మాకు దయచేయండి తండ్రి నా ప్రభా నీకు వందనాలు వాక్యం ద్వారా మాట్లాడినందుకు మీకు లెక్కించలేని వందనాలు ఇస్తాయా నీకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు ప్రభా ఎవరైతే ఈ ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారో ప్రభా వాళ్ళందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి వాళ్ళ కుటుంబాన్ని మీరు దీవించండి వాళ్ళ పరిచర్ని వాళ్ళ సేవను మీరు దీవించండి వాళ్ళ ప్రతి అవసతులు మీరు నెరవేర్చండి ప్రభా ఇంకా ప్రభా ఈ ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్లో రాని వాళ్ళని కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని వాళ్ళ అవసతలు తీర్చండి ఎవరైతే ప్రభా ఈ వాక్యం వినబోతున్నారో ప్రభా వాళ్ళ జీవితంలో గొప్ప కార్యం మీరే జరిగించండి ప్రభా తండ్రి నాయనా తండ్రి ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలా ప్రతి ఒక్కరు రక్షణ పొందాలా ప్రతి ఒక్కరు సత్యంలోకి రావాలా ప్రభా నేనే మార్గమును సత్యము జీవం అన్నవు తండ్రి ప్రతి ఒక్కరు నీ మార్గంలోకి రావాలా నీ సత్యంలోకి రావాలా నేను నీ జీవంలో రావాలా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు నడిపించండి తండ్రి అలాగే ప్రభా తండ్రి మా శత్రువులను కూడా మేము ప్రేమించే మనసు దయచేయండి ప్రభా తండ్రి అలాగే ప్రభా మాకు హాని తలపెట్టే వాళ్ళని కూడా మేము మమ్మల్ని చెప్పించే వారి గురించి కూడా మేము ప్రార్థన చేయాలా ఇరుగు వారి గురించి మేము ప్రార్థన చేయాలా ఇతరుల కష్టాల్లో మేము శ్రమల్లో మేము పాలు పొందాలా ప్రభా నా తండ్రి అట్టి కృపను అట్టి ధన్యతం దయచేయండి ప్రభా నీ క్రీస్తు కలిగిన మనసు మాకు దయచేసి ప్రభాతం అండి నీ గుణాలు మాకు దయచే ప్రభాతండి లోకంలో నిన్ను పోలి మేము జీవించాలా నీ పోలికి వల్లే మేము స్వార్థ ప్రకటించాలా ప్రభా ఈ లోకంలో నీలా మేము జీవించాలా నీలా పరిశుద్ధంగా మేము జీవించాలా నీలా సువార్థను మేము ప్రకటించాలా నీలా లోకంలో బ్రతకాల ప్రభా అట్టి జీవితం దయచేయండి ప్రభా ఇలాంటి కోపము ద్వేషము కలహాలు ఇలాంటివి ఏమి మనలో ఉండకుండా ప్రభాతండి ఆత్మఫలములు మాకు దయచే ప్రభాతం అండి ఇదిగో ప్రభానైనా తండ్రి కరోనా బారిన చాలా మంది పడుతున్నారు ప్రభాతండ్రి అంతా నిమ్మలంగా ఉందనుకుంటున్నారు కానీ తండ్రి ఇది కరోనా పోదని మీరు మాతో వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభాతండ్రి ఈ వైరస్ బారిన ఎవరు పడకుండా ప్రభా అందరినీ మీరే కాచి కాపాడండి ప్రభాతం అండి ఏ వైరస్ ఈ వైరస్ ఎవరిని పుట్టడానికి వీల్లేదు ప్రభాతండి అలాగే వ్యాక్సిన్ ఎవరైతే తీసుకుంటున్నారో ప్రభానైనా వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మీరే కాచి కాపాడండి ప్రభాతండి ఎవరైతే ఈ కోవిడ్ బారిన పడి ప్రభానైనా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారో ప్రభాన ఆయన వాళ్ళందరికీ మీరు సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభా ఎందుకంటే నాయన స్వస్థపరిచే యహో నేనే అన్నావు తండ్రి మీరే స్వస్థపరిచే దేవుడు ప్రభా తండ్రి ఈ లోకంలో వైద్యులు ఉన్న పరమ వైద్యుడు మీరే జీవం కలిగిన దేవుడు నీవే ప్రభా నీ యొక్క మాటతోనే ఈ లోకం ఏర్పడింది ప్రభా అతి శక్తివంతుడు మీరు మా ఎందున్నారు ప్రభా తండ్రి మీరు ప్రభానైనా అందరినీ స్వస్థపరచండి ప్రభాతండ్రి ఎవరైతే రక్షణ పొందని వాళ్ళు ఉంటే రక్షణ పొందాలా ప్రభా తండ్రి దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదని దొంగ వచ్చే రీతిగా మీరు వస్తారన్నారు ప్రభాతం కాబట్టి తండ్రి భయంకరమైన శ్రమల దినాల్లో మేము భయంకరమైన కాలంలో మేము తండ్రి నీ రాకడ ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు ప్రభాతండి నీ రాక్కడే మేము సిద్ధపాటుగా ఉండాలా మాలో ఏ బలహీనతలు ఉండడానికి వీల్లేదు ప్రభాతండ్రి మేము బలపడి నా తండ్రి నీ రాకడ కనిపెట్టుకొని ఉండి అనేకులను మేము సిద్ధపాటు చేసే విధంగా మమ్మల్ని ముందుకు నడిపించండి ప్రభాత తండ్రి మేము అనేక ప్రాంతాలకు వెళ్ళాలా అనేకులకి నీ స్వార్థని ప్రకటించాలా అనేకులకు ప్రభాత తండ్రి మేము ముందుకు పోవాలా ప్రభా అట్టి కృపణ ధన్యతను తీసిపోయాను ప్రభాతం గత ఐదు రోజుల నుంచి ప్రభా మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభాతండ్రి లేవి యాజకత్వం గురించి మిల్కీ శదక యాజకత్వం గురించి ప్రభాతం నాయన మేము లేవి యాజకత్వంలో ఉండడానికి వీల్లేదు ప్రభా నాయన మేము మిల్కి శదక యాజకత్వంలో ఉన్నాం ప్రభాతం కాబట్టి మేము ఇతరులకు ఇచ్చేవారిగా మమ్మల్ని మీరు దీవించి ఆశీర్వించండి ప్రభా ఇతరుల మేము ఇచ్చేవాళ్ళ కానీ ఇతరుల నుంచి ఆశించేవారిగా మేము ఉండడానికి వీల్లేదు ప్రభా నా తండ్రి ఎవరైతే ఉద్యోగం లేని వాళ్ళు ఉన్నారో ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం దయించండి ప్రభాతండ్రి ఎవరికైతే వివాహాలు కాలేదో వివాహం వివాహం విధంగా చేయండి ఎవరైతే ప్రభా నాయన లాక్డౌన్ వల్ల తండ్రి చాలా కోల్పోయారు వాళ్ళందరికీ ప్రభాతం వాళ్ళు చేసే ఉద్యోగంలో కానీ వాళ్ళు చేసే వ్యాపారంలో కానీ వాళ్ళ జీవితంలో పోయిన నష్టాన్ని ప్రభాన్ని అయినా మీరు మళ్ళీ తిరిగి ఇవ్వండి ప్రభా తండ్రి ఎందుకంటే నా తండ్రి ఏదైనా మీ దగ్గర నుంచే సహాయం వస్తుంది ప్రభా తండ్రి ఆపత్కాలంలో ఎంతో నమ్ముకోదగిన సహాయకుడు మీరు ప్రభా తండ్రి నమ్మదగిన వాడు మీరే ప్రభా మాకు కొండ కోట ఆశ్రయం అన్ని మీరే కాబట్టి తండ్రి నా ప్రభాతండ్రి మీదే ఆధారపడాలా ప్రభా ప్రతి ఒక్కరు సత్యంలోకి రావాలా ప్రతి ఒక్కరు ప్రభా తండ్రి మీ యొక్క సత్యంలోకి నడిపించండి ప్రభా మరీ ముఖ్యంగా ప్రభా తండ్రి నీ యొక్క స్వరం ఈ యొక్క మధ్యకాల సమయంలో వినే భాగ్యము కృపణ ధన్యతను మాకు ఇచ్చినందుకు ఈ యొక్క విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని ప్రభా వాక్యం ప్రకారంగా జీవించే మేము ఉండాలా ప్రభా తండ్రి వేషదారుల్లాగా మేము ఉండకుండా ప్రభా వాక్యానుసారంగా ప్రవర్తించే మేము ఉండాలా ఆ వాక్యాన్ని ఇతరులకు పంచాలా ప్రభాత తండ్రి అట్టి కృపణ ధన్యతను దయచేమని నువ్వు వాక్యం ద్వారా మాట్లాడినందుకు మీకు మరీ మరీ ప్రభా కృతజ్ఞతలు చెల్లిస్తూ సమస్త మహిమా ఘనతా ప్రభాములు తండ్రి నీకే యుగేగములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ నజరేడైన ఏసు క్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి అమీన్ శోతం వేసో ప్రభావం ఆదీవానికి మంది వైరస్ అయింది ప్రభావం వాళ్ళ వైరస్ ముట్టని తాకని వాళ్ళ లంగ్స్ ముట్టని తాకని స్వచ్ఛపరిచి వాళ్ళ పాపం క్రమించండి వాళ్ళ ఆత్మహత్య కనబడి మీరు మాట్లాడండి వాళ్ళి రక్షణ దండి అనాదివానికి స్థుతం డాక్టర్ లో జ్ఞానం ఇచ్చండి వాళ్ళు కఠిన తొలగించి మంచి ట్రీట్మెంట్ సాధించి వాళ్ళ రక్షణ పొందాలా నా దీవానికి స్థుతం వ్యాక్సిన్ వేస ప్రభావ అది కరిగిపోవాలా ఇంతమంది తీసుకుని వాళ్ళ బి స్వచ్ఛపరచండి వాళ్ళి నా ప్రభావానికి శోతం చేస్తాం ఎంతమంది ఉద్యోగం లేదు ఉద్యోగం రావాలా ఎంతమంది ప్రభా సాలీ లే సాలీ రావాలా నా దీవానికి సోదం మన తని ఈ దేశంలో రికవరీ మీ తీసుకున్న యేస ఈ దేశం బిల్డర్ అందరూ మీరేస్రభా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి సిల్వ దర్శనం దరందరూ ఆకర్షించండి మీ మార్గం నడిపించమనిస్తున్నాం ప్రస్తుతం మన నాత ఏస ప్రభాతో రారం రక్తమే జయం ప్రేసు నామే జయం ప్రేసం సంపూర్ణ విజయం దేవుని మీ శ్రత్తం మీజేం దేనొక కృప అలా ఎంతో మంది ప్లే మన ఆన్లైన్ లో మనకు అందరూ దేనొకృప ఆ సిల్వర్ లో చూపించిన మహాకృప సదాకాలం మనందరికీ ఎంతో మంది వ్యాలేజ్ చేసిన బిడ్డకు దేని కృపా సదాకాలం తోడు కాక అమీన్ మీ యొక్క వాక్యాన్ని మాకు పంచుకున్నందుకు మీకు వందనాలు మీకు వందనాలు ప్రదర్ ఆ ట్యాంక్ నీకు వందనాలు ప్రభావ